సరళ ఈ పెట్టెలు చీరలు ఎవరివి కొన్ని నావి అలాగా ఏవి నీవి ఇవిగో ఈ ఆకుపచ్చ చీర ఈ గులాబీ రంగు చీర నావి మిగిలిన చీరలు ఎవరివి ఎర్రచీర తెల్లచీర మా అమ్మవి పసుపచ్చ చీర మా అక్కయ్యది మిగిలినవి మా వదినవి ఇదిగో ఈ ఫోటోలో ఆవిడ మా వదిన ఈవిడేనా మీ వదిన ఈవిడ మహారాణి కాలేజీలో లెక్చరర్ కదూ అవును ఆవిడ పేరు సరోజ కదూ అవును సరళ ఈ పెట్టెలో చీరలు ఎవరివి సరళ ఈ పెట్టెలు చీరలు ఎవరివి కొన్ని నావి కొన్ని అలాగా ఏవి నీవి అలాగా ఏవి నీవి ఇవిగో ఈ ఆకుపచ్చ చీర ఈ గులాబీ రంగు చీర నావి ఇవిగో ఈ ఆకుపచ్చ చీర ఈ గులాబీ రంగు చీర నావి మిగిలిన చీరలు ఎవరివి మిగిలిన చీరలు ఎవరివి ఎర్రచీర చీర మా అమ్మవి ఎర్రచీర తెల్లచీర మా అమ్మవి పసుపచ్చ చీర మా అక్కయ్యది పసు చీర మా అక్కయ్యది మిగిలినవి మా వదినవి మిగిలినవి మా వదినవి ఇదిగో ఈ ఫోటోలో ఆవిడం ఇదిగో ఈ ఫోటోలో ఆవిడం ఆ వదిన ఈవిడేనా మీ వదినే ఈవిడేనా మీ వదినే ఈవిడ మహారాణి కాలేజీలో లెక్చరర్ కదూ ఈవిడ మహారాణి కాలేజీలో లెక్చరర్ కదూ అవును అవును ఆవిడ పేరు సరోజ కదు ఆవిడ పేరు సరోజ కదూ అవును అవును బిల్ప్ డ్రిల్ స్టార్ట్ ఎవరివి పుస్తకాలు ఎవరివి పుస్తకాలు ఎవరివి గదిలో గదిలో పుస్తకాలు ఎవరివి గదిలో పుస్తకాలు ఎవరివి గదిలో పుస్తకాలు ఎవరివి గదిలో పుస్తకాలు ఎవరివి రవి రవి ఈ గదిలో పుస్తకాలు ఎవరివి రవి ఈ గదిలో పుస్తకాలు ఎవరివి కదు కదు కదు కదు గుమాస్తా గుమాస్తా గుమాస్తా కదు మహారాణి మహారాణి కాలేజీలో గుారాణి కాలేజీలో గును ఇతను మహారాణి కాలేజీలో గును మహారాణి కాలేజీలో గుమాస్తా కదూ రవి రవి ఇతను మహారాణి కాలేజీలో గుమాస్తా కదూ ఇతను మహారాణి కాలేజీలో గుమాస్తా కదూ వదినవిడమాదినోటోలో ఫోటోలో ఆవిడ ఆ వదిన ఫోటోలో ఆవిడం అవధిన ఆ ఫోటోలో ఆవిడంలో ఆవిడం ఆ ఫోటోలో ఆవిడ ఆవదిన సరళ ఆ ఫోటోలో ఆవిడం ఆవదిన కదూ రామారావు రామారావు కదు పేరు కదు స్నేహితుడి పేరు రామారావు కదు స్నేహితుడి పేరు రామారావు కదూ మా మా స్నేహితుడి పేరు రామారావు కదూ మా స్నేహితుడి పేరు రామారావు కదూ ఇంటర్లాక్టి మా వదినవి సంచి ఆ సంచిలో చీరలు మా వదినవి మా మా ఆ ఫోటోలో పుస్తకాలు మా అన్నయ్యవి గడియారం మా నేను నావి ఆ ఫోటోలో గడియారాలు మావి ఆ పెట్టెలో గడియారాలు మావి కలం ఆ పెట్టెలో కళలు మావి కాంబినేషన్ డ్రిల్ ఇన్ దిస్ డ్రిల్ యు హెవ్ టు గివ్ యువర్ రెస్పాన్సెస్ కంబైనింగ్ ద గివెన్ పేర్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఫాలో దాడల్ రాముడు విద్యార్థి కృష్ణుడు విద్యార్థి రాముడు కృష్ణుడు విద్యార్థులు వాడు నీ స్నేహితుడు వీడు నీ స్నేహితుడు వాడు వీడు నీ స్నేహితులు ఆమె డాక్టరు ఈమె డాక్టరు నావి.. మా వదిన మా అన్నయ్య డాక్టర్లు డ్రిల్ ఇవి ఇవి 10 పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలు 4 నావి ఎన్ని 6 20 చీరలు ఎన్ని మిగిలిన చీరలు పదకొండు అవి 34 ముప్పై నాలుగు కళాలు పద్నాలుగు వాళ్ళు ఏడుగురు విద్యార్థులు ముగ్గురు తెలుగు విద్యార్థులు విద్యార్థులు ఎంతమంది మిగిలిన విద్యార్థులు నలుగురు డ్రిల్ ఇది మా ఇల్లు రేపు రేపు దసరా దసరా ఎల్లుండి నాలుగో తారీఖు ఎల్లుండి నాలుగో తారీఖు కదూ ఇది బెంగళూరు ఇది బెంగళూరు బస్ కదూ రెస్పాన్స్ డ్రిల్ పుస్తకాలు ఎవరివి అతను ఇతను కొన్ని అతనివి కొన్ని ఇతనివి ఆ కాగితాలు ఎవరివి మీరు మేము కొన్ని మీవి కొన్ని మావి ఈ గడియారాలు ఎవరివి రాముడు కృష్ణుడు కొన్ని రాముడివి కొన్ని కృష్ణుడివి ఆ ఇల్లు ఎవరివి వాళ్ళు మనం కొన్ని వాళ్లవి కొన్ని మనవి